అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉంది చెరువులో నీళ్లు ఉంటాయి కదా నీళ్లు ఉంటాయి కనుక అందులో రకరకాల పక్షులు ఉంటూ ఉంటాయి కొన్ని యానిమల్స్ చెరువులోనూ ఉండగలవు నేల మీద ఉండగలవు ఏంటి కప్ప అలాగే ఉంటుంది తాబేలు అని తర్వాత టర్ టైస్ అనమాట అంటే టర్పిల్లను కూడా అంటారు క్రాకడై మసరు ఉంటుంది అలా కొన్ని నీళ్ళల్లోనూ నేల మీద కూడా ఫ్రీగా తిరగలు పక్షులేమో నీళ్ళ లోపల ఉండలేవు బయట నుంచి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళ లోపలికి వెళ్ళవే కొన్ని స్విమ్ చేస్తూ ఉంటాయి కుక్క అలాంటివి నీళ్ళ లోపల ఉండలేవు ఈ టాటైస్ క్రాకడైలు ఫ్రాగ్ ఇలాంటివి నీళ్ళ లోపల కూడా ఉండగలం అనమాట మళ్ళీ అలాగే ఈ ఫిష్ లాంటివి నేల మీదకి వస్తే ఉండలేవు నీళ్ళలోపలే ఉండాలి ఇలా మూడు రకాలుగా ఉంటాయి నీళ్ళకి తో చూస్తే సరే అక్కడ తాబేలు ఉందిట తర్వాత రోజు అక్కడికి రెండు స్వాన్స్ ఉంటారు హంసలు అంటే మన డక్లాగే ఉంటాయో కూడాను అవి వచ్చి స్నానం చేసి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుని ఉండేవిట ఇంకా అంతకాలం పోయాక రెండు స్వాన్లకి తర్వాత తాబేలికి ఫ్రెండ్షిప్ అయిందిట కబులు చెప్పుకుంటూ ఉండేవిట ఆ ఫ్యాన్స్ వచ్చి స్నానం చేస్తుంటేనేమో తాబే నీళ్ళలో కబు కూర్చుని కబులు చెప్పేదిట తర్వాత బయటకు వచ్చాక బయట కూడా వచ్చి కూర్చుని కబులు ఇలా రెండు కబులు చెప్పుకుంటూ ఉండేవిట చెప్పేటప్పుడు సంక్రసార్లు అయి మేము అలా ఎగురుకుంటూ వెళ్ళాము అక్కడ బాగుంటుంది ఎంత బాగుంటుంది అక్కడ ఓంటాయి ఇక రకరకాలుగా చెప్తుంటేదిట స్థాబేలేమో ఒకే ప్లేస్లో ఉండేది కదా చెరువు దగ్గరే ఉండేది దూరం వెళ్లకుండాను దానికి అవేమి తెలియదు ఓహో ఇంత ఈ ఫారెస్ట్ ఇంత పెద్దగా ఉంటుందా ఇందులో ఇన్ని రకాల చెట్లు ఉంటాయా బయటకెడితే మనుషులు ఉంటారా అని అన్నీ ఆశ్చర్యంగా వింటూ ఉండేదిట కొ దానికి అనిపింది అవును వాటిని మనం కూడా చూస్తా ఆనందించాలి కదా ఎలా వెళ్ళాలి ఎలా చూడాలి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంది సరే తనే పెడదాం అనుకుంది తనే పెడదాం అనుకుంటే మే తాబేలు చాలా స్లోగా నడుస్తుంది అంత స్లో అంటే ఇంకా అసలు కదులుతుందా లేదా అని డౌట్ వస్తుంది అంత స్లోగా నడుస్తుంది ఈ తాబేలు నడవడం గురించి మన తర్వాత ఇంకొక అది చెప్పుకుందాం ఇప్పుడు చూడు తనకి హంసలతో అది అందిట నాకేమంది చూడాలని ఉంది ఇలాగ ఏదన్నా ఐడియా చెప్పండి కదా ఫ్రెండ్స్ నే కూడా వచ్చి చూస్తాను నాకైతే బోల్డ్ హ్యాపీగా ఉంటుంది అప్పుడు సరే మేము ఫ్రెండ్ మా ఫ్రెండువే కదా నువ్వు మేము అని చెప్పి ఆలోచన చేస్తాం ఒక రోజు ఏం చేసేయటవి ఒక పెద్ద కర్ర పట్టుకొచ్చాయిట పెద్ద కాదు కొంచెం పెద్ద ఆ కర్రని ఈ హంసలు నోట్లో ఆ ఎండ్లో ఒకటి ఈ ఎండ్లో ఒకటి పెట్టుకుంది అప్పుడు మధ్యలో ప్లేస్ ఉంది కొంచెం అవి చూసుకుని స్ట్రాంగ్గానే ఉంది పర్వాలేదు అనుకున్నాక తాబేలు దగ్గరకు వచ్చి తాబేలు తాబేలు ఇప్పుడు నేను మేము షికారు తీసుకెడతాం అదేంటదరా మీ షికారులా తీసుకెడతారు నేను మీ వెయిట్ మీద కూర్చుంటే మీరు ఎగరలేరు నేను చాలా పెద్దగా ఉంటాను వెయిట్ తింటాను అని కదా హోహో పిచ్చిదానా మేము అక్కడమైతే ఎత్తలేని నిన్ను ఇద్దరం ఎత్తుతాం ఇదేమిటి మా నన్ను మీ ఇద్దరొకసెత్తుతారా ఎలా ఎత్తుతారు అని చెప్పి అది ఆశ్చర్యంగా చూసిందిట ఏ మేము ఎత్తుకోము చూడు అని చెప్పి ఈ కర్ర నోట్లో పెట్టుకో అన్నయట నోట్లో పెట్టుకుందిట ఏం చేస్తారా మీరు ఒకసారి కర్రని అవి రెండు కూడా ఇటుపక్క అటుపక్క పట్టుకుని కొంచెం పైకి లేపాయట ఆ పైకి లేపడంతో కాబేలు లేచిందిట అది మళ్ళీ దింపి చూసావా ఇలా మేము నిన్ను తీసుకెడతాం నువ్వేమో జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఉండు గట్టిగా మాట్లాడకే మాకు భయం నీకు భయం కదా నెమ్మదిగా పెడదాము అని చెప్పి అంద సరే ఆ వేలు ఆ గట్టిగా పట్టుకుంది పట్టుకుని లా కిందికి నెల మీదకి మినిస్ట్రేట్ ఆ యాంగిల్లో పట్టుకొని వేలాడుతుంది ఈ పక్షులు రెండు అంశాను రెండు దాన్ని లా పైకి లేవు లేసరికి ఇంత దాకా తాబేలికి ఏం తెలుసు ఆ లేక్ తెలుసు పక్కన కొంచెం మట్టి తెలుసు అక్కడ అక్కడ గడ్డి తెలుసు అంతకుండా నాకు ఏం తెలియదు రా పైకి లేచి ఫారెస్ట్ అంతా కనపడ్డం మొదటి ఉంటా ఇదే అవేమో ఫాస్ట్గా వెళితే మన తా తాబేలు కనిపించదు కదా స్లోగా తీసుకెడదాం అని చెప్పి తీసుకెడుతున్నాయి తీసుకెడుతుంటే తాబేలికి మళ్ళీ హ్యాపీగా అందించు చాలా హ్యాపీ ఎంత హ్యాపీగా ఉందో నాకు అని అబ్బా భలే బాగుంది అందామని నోరు తెరిచిందిట నోరు తెలిస్తే ఏమవుతుంది దానికి పట్టుకుని ఉంది కదా నోరుతో పట్టుకుంది కదా ఆ నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది అది కొంచెం అయితే ఇదే ఉంది కనుక పర్వాలేదు కానీ తాబేలు వచ్చి నీళ్ళలో మళ్ళీ బుడుంగుని పడిందిట అయ్యో వాటి కష్టపడిన ఎత్తుకుందాం తీసుకెళ్తున్నారు దానిమో ఇలా నోరు తెరిసి మాట్లాడాను మాట్లాడడం వల్ల నేనేమో స్లిప్ అయ్యి మళ్ళీ నీళ్ళలోనే పడిపోయాను పోన్లే నీళ్ళలోనే పడ్డానికి కనుక బాగుంది ఇంక నేల మీద పడితే దెబ్బలు కూడా తగిలేవు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడచ్చో అప్పుడే మాట్లాడతాను ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడకుండా కామ్గా ఉంటాను అని అనుకుంది స హంసలకి మాత్రం సారీ హంసలు ఇప్పుడు అంటే పర్వాలేదు ఇంకా పైకి వెళ్ళాక నేను ఇలాగే అరుచుంటే చాలా డేంజర్ అయిపోయేది కదా పోల్దే ఇంకోసారి ఎప్పుడున్నా ఆలోచిద్దాం మళ్ళీ ఇవాళ వద్దులే అని చెప్పి తా పేరు ఆగిపోతారు విన్నావా దీనివల్ల అర్థమవుతుంది ఏంటి మనకి ఎప్పుడు ఎక్కువ మాట్లాడాలి ఎప్పుడు తక్కువ మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడక్కర్లేదు ఇలాంటివన్నీ నేర్చుకోవాలి క్లాస్లో టీచర్ క్వశ్చన్ అడిగితే మాట్లాడాలి అప్పుడు మాట్లాడకపోతే బాగుండదు అటు మరి ఊరికే కూర్చుని పక్క వాళ్ళతో ఆహా ఓబ్ మాట్లాడుతూ కూర్చోవచ్చా అలా మాట్లాడకూడదు కదా క్లాస్లో కూడా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు తెలుసుకోవాలి ప్లే గ్రౌండ్కి వెళ్ళామనుకో అక్కడ కూర్చుని కబులు చెప్పుకుంటూ కూర్చుంటామా ఆడుకుంటామా ఆడుకుంటూ మాట్లాడడం కొంచెం కష్టం చూసుకో ఆడుకుందామా కబులు చెప్పుకుందామా ఆలోచించుకోవాలి అలా ఎప్పుడు ఏం చేయాలో అదే చెయ్యాలి అని చెప్పి ఈ కథ వల్ల నీకు తెలుసుకోవచ్చు